స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభా హర్షితుడా గొప్ప దేవ ఏసే వందనాలు సుతూత్రాలు ఆయన దయగలిగిన మతం వేసయ్యా నీకే వందనాలు రాజా స్థుతులు స్తోత్రాలు నాయనా ప్రభా ఈ రాత్రికాలి ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ సరి నీ కృపా సింహాసనం మధ్య మేము చేరి ఉన్నాం ప్రభా అయ్యా నీకే వందనాల సుతులు స్తోత్రాలు ప్రభా వాకిందర మీరు మాట్లాడండి ప్రభా పాటల ద్వారా మీరు మయం పొందండి తండ్రి అయ్యా మీరు అభిషేకించండి ఈ ప్రార్థన కూడికి అంతా ప్రభా అది అంత మురకు మీ తోడవుడి నడిపించండి మీ ఆత్మాభిషేకం దయచేయండి వాక్యం చెప్తున్న బిడలు కూడా ప్రభా మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవా సమస్తము మీకు మహిమార్థంగా జరిపించండి ఎసయ్యా నీకే వందనాలు రావాల్సిన బిడల్ని త్వరగా నడిపించండి ఎసయ్యా నీకే వందనాలు ఆశ్చర్య అద్భుత జరిగించండి నీ వాక్యం ఏం ధ్యానించాలా ప్రభా వాక్య ప్రకారంగా జీవించాలా నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయండి మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా సర్వాధికారి దేవా సర్వశక్తి మంత్రుడైన ఏసయ నీకే వందనాలు ప్రభా నీకే స్తోతులు స్తోత్రాలను ఆయన నీ ఆత్మ నడిపింప దయచేయండి నీ కృప వరాలతో నింపండి మీరు అభిషేకించండి ప్రభా ఏసయ్య నీకే వందనాలు ప్రభా బలహీనులైన బిడలను బలపర్చండి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా ని బలంతో నింపి మీరు నడిపించమని మీ హస్తానికి అప్పజెప్పుకుంటూ ప్రభా వాక్యం అంతట్లో ప్రార్థన అంతట్లో కూడా ప్రభా మీరే మీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోమని ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా అట కావాలా ప్రతి ఒక్క ఆటంకాన్ని యేసుక్రీస్తు నామం మేము ప్రభా తొలగిస్తున్నాం ప్రభా ఏసో సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా ప్రభావ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అందరూ వాక్యంలో పాల్పంచుకో అందరూ తండ్రి మీటింగ్ లో ప్రభా అటెండ్ కావాలా ప్రభా అందరూ వాక్యం వినాలా సహాయం చేసి ప్రభా నువే నడిపించమని ఏసయ్య ప్రతి ఆటంకాన్ని తొలగించుమని ఏ సుక్రీస్తున్నామో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెడుగా ఎన్నడుగా చే ఎన్నడు చూతుము కన్ని కుమారుని సుక్తి చేయుచును ఎన్నడు చూతుము కన్ని కుమారుని సన్నుతి చేయుచును ఎన్నడుగాంచెదము యేసుని ఎన్నడుగాంచెదము అందులగా చెనట నందనుడి తడినట అందులగా చిన్నట యహోవానందనుడి నందనుడి పొందు గ పాపాత్ముల కొరకై తన ప్రాణము విడచినట పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడచినట ఎన్నడుగాంచెదము యేసుని ఎన్నడుగాంచెదము ఎన్నడు చూతుము కన్న కుమారుని సన్నుతి చేయుచును ఎన్నడు చూతుము కన్ని కుమారుని సన్నుతి చేయుచును వేసిరిసిలువనట క్రిస్తుని చేరి హేళనట పేసిరి శవనటా క్రిస్తునిచే సిరి హేళనట దాసిరి లటా బల్ ము దూసి ప్రకనటా దాసిరియూ లటా బల్ ము దూసిరి ప్రకనటా ఎన్నడుగా చెదము యేసుని ఎన్నడుగా చెదము ఎన్నడు చూతుము కన్ని కుమారుని సన్నుతి చేయుచును ఎన్నడు చూతుము కన్ని కుమారుని సన్నుతి చేయుచును చిందిను రక్తమట పరమాసందులు తెలిపినట చిను రక్తమట పరమాసందులు తెలిపినట నిందల కోర్చె నట మనదగు నేరముగా చెనట నిందల కోర్చనట మనదగు నేరముగా చెనట ఎన్నడుగా చెదము యేసుని ఎన్నడుగాంచెదము ఎన్నడు చూతుము కన్ని కుమారుని సన్నితి చేయుజును ఎన్నడు చూతుము కన్ని కుమారుని సన్నితి చేయుజును ఆ పద పాపపు మో పులు ఆపద కోచె నట పాపపు మో పులు మూసెనట కోపముమాన్ పెనట యహోవా కొడుకై వెలసెనట కోపముమాన్పెనట యహోవా కొడుకై వెలసినట ఎన్నడు గాంచెదమో ఏసుని ఎన్నడు గాంచెదమో ఎన్నడు గాంచెదమో ఏసుని ఎన్నడు గాంచెదము ఎన్నడు చూతు ముఖన్ని కుమారుని సన్నితి చేయుచును ఎన్నడు చూతుము తుము కన్ని కుమారుని సన్నితి చేయుచు అక్షయుడితడి నట జగతికి రక్షకుడా నట అక్షయుడితడి నట జగతికి రక్షకుడా నట దీక్షగా నమ్మిన నరులందరికీ నిరీక్షణ దేవుడట దీక్షగా నమ్మిన నరులందరికీ నిరీక్షణ దేవుడట ఎన్నడుగాంచెదము ఏసుని ఎన్నడుగా చెదము ఎన్నరుగా చెదము ఎన్నడు గు ఎన్నడు చూతు కుమారుని సుయును ఎన్నడు చూతు కన్ని కుమారుని సుయుచును అదిలు ప్రైజ్లాడు కృపణి పని వాళ్ళు కృతజ్ఞత స్థుధలు స్తోత్ర హల రజ పరుశు ద్రవకు సర్వశక్తిమంతుడా సర్వాధికారునికి వందనములు తండ్రి జీవం కలిగిన దైవానికి వందనాలు దేవాయ సుప్రభ మరి యొక్క సమయం ప్రార్థిస్తుండ తండ్రి మీ యొక్క ఆత్మకార్యాన్ని చేర్పించండి ప్రభ మీ యొక్క ప్రజెన్స్ మా మద్దరు ఉంచండి ప్రభ దేవాప్రభ మరి మేము చేసిన ప్రతి ఒక్క పాప మీకు అనే ప్రభ ఈ దినముల మేము చేసిన ప్రతి తప్పులను క్షమించండి తండ్రి దేవాయ శుప్రభ మేము ఎవ్రీడే కూడా ప్రభా యొక్క ఆత్మ ప్రభ మేము ఎవ్రీడే నడిపింపబడలే ప్రభా ప్రభా యొక్క పరిశుద్ధాత్మశక్తి చేత మమ్మల్ని నింపండి ప్రభా మమ్మల్ని అభిషేకించండి తండ్రి దేవాయసు ప్రభ మరియు ఇంత మంచి తరము ఇంత మంచి ఒక సమయం మీరు మాకు అనుగ్రహించారు నీ యొక్క సన్నిధి జరపడానికి ప్రభ దాన్ని బట్టి నీకు వందనారు తండ్రి ఎంతో మంది ప్రభ అవకాశాలు ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆత్మీయంగా ఎంతో బలపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభ కృతజ్ఞతలు తండ్రి దేవాయచు యొక్క ప్రేమ ఎంతో గొప్పది తండ్రి దేవాయచు ప్రభ యొక్క ప్రేమని మేము అర్థం చేసుకునేలాగా తండ్రి నీ యొక్క ప్రేమ చేత మమ్మల్ని నింపండి ప్రభ దేవాయసారి ప్రతి బిడ్డలు గుడి సన్నిధికి రావాలా ప్రభా దేవాయప్రభ రాలేని పరిస్థితిలో ఎంతో మంది నడుతండి వారి నంది గుడి ప్రభా నీ సన్నిధికి నడిపించండి ప్రభా దేవ వారి నందగుడు ప్రభా నువ్వు అదే రీతిగా తండ్రి మరి మాతో కూడా ప్రభా మీరు వాక్యం చేత మాట్లాడండి దేవా మీరు పాట ద్వారా మేము పొందినడుతండి దాన్ని బట్టి నీకు వందనాలి తండ్రి దేవా ఇచ్చే మరి వాక్యం చేత కూడా మీరు మాతో మాట్లాడండి అదే రీతిగా ప్రభా మరి మేము ప్రభా నీలో మేము కరెక్ట్గా మేము జీవించాలంటే ప్రభా నీ యొక్క వాక్యం మా రుదే పలకల పైన ఉంటేనే ప్రభా మేము నడవగలుగుతుందండి కాబట్టి ప్రభావ విన్న వాక్యాలు ఏవి కూడా ప్రభా మేము మర్చిపోకుండా వాటిని ప్రభావ మా రుదర పలకల మీద మేము రాసుకోవాల ప్రభావ మాకు సహాయపడమని ప్రార్థిస్తుందండి దేవ అదే రీతిగా ప్రభ నాకున్న సొంత తలంపులను గద్దించి కొట్టి వేసి నీ యొక్క తలంపులకు నేను చోటిచ్చి నడుచుకుంటాను ప్రభ నాకు సాయం చేయండి అదే రీతిగా ప్రభా మళ్ళీ నా ప్రవక్తను అంతట్లో కూడా ప్రభా యొక్క అధికారుల పిలువబడి నడుచుకుంటాను ప్రభా సాయపడండి ప్రభ మాలోకి రమ్మని ప్రార్థిస్తుంటండి సాయపడమని ప్రార్థిస్తుంటండి దేవ ఐశం యొక్క పరిశుధాత్మ్యత నడిపింపు దాయించండి రాణిల్లి బిడ్డలు ప్రభా వరంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభ వచ్చిన ప్రతి బిడ్డని దీపించండి ఆశించత వారి కుటుంబంలో వారి సేవలలో అన్ని అన్నిట్లో కూడా ప్రభావ ఫలిభరితనే మీరే తోడే నడిపిస్తారని యొక్క పరిశుద్ధాత్మహత్యగా నడిపించి దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఈ వాక్యము మనకందరికీ తెలిసిందే ఆ ఈ వాక్యంలో మనం చూస్తుంటే సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే చిన్న చిన్న పాయింట్స్ అయి మనం చూసుకోవాల్సింది ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిన వాక్యమే కానీ ఈ వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే బయలుపొచ్చినా దాని ప్రకారంగా వెళ్ళాము సో మత సువర్త ఎనిమిది చాప్టర్ వన్ ఫస్ట్ వచ్చిన నుంచి చదువుతున్నా ఆయన ఆ కుండ మీద నుండి దిగి బహుజన సమూహంలో ఆయనని వెంబడించింది ఇదిగో కుష్టారోగి వచ్చి ఆయన కుండుకి ప్రభువ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనను ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎవరైతే కుష్టరోగి కలిగిన ఆ పర్సన్ ఉన్నాడో ఆయనని దేవుని అడుగుతున్నాడు ప్రభువ నీకిష్టమైతేనే అని అంటే దేవునికి కూడా ఇష్టం ఉండాలి ఒకరిని స్వస్థపరచడానికి ఇప్పుడు రోగంలో ఎక్కడ చూసినా రోగములు చాలా ఎక్కువైపోయినాయి రకరకాల రోగాలు అంతుపట్టలేని రోగాలు ఈ లోకం మీదకి రాబోతున్నాయి కాబట్టి ఆ రోగంని స్వస్థపరచాలి అనంటే దేవునికి ఇష్టం ఉండాలా ఈ వాక్యం మన కొరకే మాట్లాడుతుంది ఇక్కడ ఈ కాలానికి ఈ జనరేషన్ వాళ్ళకి మాట్లాడబడుతుంది చూడండి మళ్ళీ ఒకసారి ఇదిగో కుష్టారోగి వచ్చి ఆయనకి మృకి ప్రభువా నీకిష్టం అయితేనే నన్ను శుద్ధిగా చేయగలవ అని ఇక్కడ ఆ కుష్ట పర్సన్ దేవుని అడుగుతున్నాడు మనక్కడ చూడండి అందుకు అందుకు ఆయన చెయ్యి చాపి వారిని మూర్తి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వారు కుష్టారోగము శుద్ధి కలిగిన చూడండి దేవుడు కూడా ఒక పర్సన్ని స్వస్థపరచాలి అనంటే ఇక్కడ కుష్టారోగ ఏ విధంగా అయితే దేవుడిని అడిగినడో అదే రీతిగా ఇప్పుడు మన కాలంలో కూడా అడగాల ఎందుకంటే ప్రభా మేము పాపుల మమ్మల్ని క్షమించుతాండి అంటే ఆయన క్షమిస్తాడు నాకు ఇష్టమే అని దేవుడు అయితే రోగాల కోసం ఎంతో మంది బాధపడుతున్నారు మనం ప్రార్థన చేస్తున్నాము మన ప్రతి ప్రార్థనకి ఆయన సమాధానం ఇచ్చే దేవుడే ఎప్పటికైనా సమాధానం వస్తుంది కానీ మనం ప్రార్థిస్తున్నం మంచిగా ఉంది ఎవరైతే పర్సన్స్ ప్రార్థన చేయమంటున్నారో వాళ్ళు ఇప్పుడు అన్యులు అంటే వాళ్ళకు దేవుని కోసం తెలియదు కాబట్టి అది వేరు కానీ దేవుని తెలిసిన బిడ్డలే అన్యుల్లాగా జీవించిన వారు వాళ్ళు దేవుని అడగట్లేరు మాకు స్వస్థత కలగాలని వాళ్ళ రోగమే కానీ వాళ్ళకు వ్యసనాలే కానీ వాళ్ళకున్న ప్రతిదీ ఏది వాళ్ళు దేవుణ్ణి అడగాల ప్రార్థించాలా ప్రభా నాకు ఈ నుంచి నాకు విడుదల ఇవ్వండి దయం పట్టిన ఆయన వెలుగొట్టినాడు ఏమేమి రకరకాల రోగాల చేత ఎంత మంది పీడింపబడో విజయం వచ్చింది ఈ వా ఈ మత్స్యస్వతలు మనం చూసిన ప్రతి దాంట్లో అయితే ఇక్కడ దేవుడు కూడా నాకు ఇష్టమే అని చెప్తున్నాడు ఇప్పుడు ఒక రోగము స్వస్థత పొందాలి అని అంటే దేవున్ని స్వస్థపరచు అని అంటే అడుగు ఆయన ఏ టైం అదే టైంకి కానీ ఇక్కడ అయిన కుష్ఠరోగి ఎంత మంచిగా అడుగుతున్నా ప్రవ్వ నీకు ఇష్టం అయితేనే నన్ను స్వస్థపరచు అని మరి దేవుడు ఎందుకు అట్లా చెప్తున్నాడు నీకు ఇష్టమైతేనే నా ఆ కుష్ఠరోగి అడిగినప్పుడు దేవుడు కూడా చెప్తున్నాడు కదా నాకు ఇష్టమే అంటే ఆ మధ్యలో గ్యాప్ చూడండి ఆ కుష్ఠరోగేమో దేవానికి ఇష్టం అయితేనే అని అంటున్నాడు దేవుడు ఏమో నాకు ఆ మధ్యల గ్యాప్ లో మనకు అర్థం అయిపోతుంది ఏమని అంటే కుస్ట రోజు రోగి ఏమంటున్నా నీకు ఇష్టమైతే ప్రభువా అన్నప్పుడు అక్కడ అన్ని పాపములు వచ్చేస్తున్నాయి నీకు ఇష్టమైతే అని అంటే ఏసు ప్రభు ఈ లోకానికి ఆయన ఇష్టపూర్వకంగానే వచ్చిండు ఏసుప్రభు ఈ లోకానికి తన తండ్రి ఈ లోకానికి పంపినప్పుడు తన ఇష్టంతో ఈ లోకానికి వచ్చిండు మనుషు కుమారుడుగా జన్మి కదా మంచు కుమారులాగా ఆయన ఈ లోకంలో పుట్టిందంటే ఆయన ఉత్తగానే రాలేదు ఏసుప్రభు ఆయన పర్పస్ కోసం వచ్చిండు ఈ లోకాన్ని ఆయన వైపు నడిపించడం ప్రతి ఆత్మ రక్షింపబడడానికి ఒక ప్లాన్ ప్రకారంగా దేవుడు వచ్చిండు ఈ లోకం మీదకి ఎందుకంటే ఆయన సృష్టికర్త ప్రతిదీ ఆయన మూలంగానే కలిగింది ఆయన లేకుండా ఏది కలగలేదని మనం వ్యూహాస్ వార్తలు బాగా చూస్తాం కదా ఆయన ఎందుకు కదా ఈ రోగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వస్థపరచడానికి ఆయన వచ్చిండో ఒకరిని బావు చేయడానికి ఒక పాపం నుంచి పొందడానికి ప్రతి మనిషికి విజయం రావడానికి ఆయన ఈ లోకం మీదకి వచ్చిండు కానీ ఈ కుష్టరోగ్యకి తెలియదు దేవుడి విషయంలో ఆయన తెలియదు ఆ చోట్ల ఈ చోట్ల అట్లా అట్లా మాటలు వింటూ వింటూ ఈయన వరకు రావచ్చేమో ఆ టాపిక్ దేవుడు విషయంలో ఆయన ఒక కొండ ప్రాంతంలో అంటే ఒక కొండ మీద ఆయన సువాత ప్రకటింప చేసినప్పుడు ఎంతో మంది వచ్చి కూర్చుంటారు ఇప్పుడు మన దగ్గర కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి ఇక్కడికి పాలన ప్లేస్కి రన్నంటే పరిగెత్తుతుంటారు అందరూ అట్లనే ఈ కుష్టరోగి కూడా తెలియజేయబడ్డది కాబట్టి ఆ కుష్ఠరోగి వచ్చిండు ఆయనకి ఎట్లా అడగాలనిపించిందో అట్లా అడిగినాడు ఆయన ఆయన మంచి పూర్తిగా అడిగింది ప్రభానికి ఇష్టమైతే నన్ను స్వస్థపరచంటే దేవుడు ఇమీడియట్ గా ఆన్సర్ ఇచ్చేసింది నాకు నేను స్వస్థపరచడం అని ఆ దాని ఆయన స్వస్థత పొందిన తర్వాతకు నెక్స్ట్ టైం అంటాడు నువ్వు స్వస్థత పొందిన తర్వాతకు ఎవరికీ చెప్పకు అక్కడున్న ఎవరైతే యాజకులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే నువ్వు చెప్పు మోస ఇచ్చిన కానుక అక్కడ సమర్పించుకో ఇచ్చేసి అని చెప్పేసిన తర్వాతకు నెక్స్ట్ పాయింట్కి రండి ఫిఫ్త్ వచ్చినము ఆయన కపేహములకు ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాదుతో మిగులా బాధపడుచు ఇంటిలో బాధపడుచున్నాడని చెప్పి ఆయనకి వేడుకొనేను ఏసు నేను వచ్చి వారిని స్వస్థపరిచద్దనని అతనితో చెప్పాను ఇక్కడ కూడా ఒక పాయింట్ చూడండి ఆ శతాధిపతి ఉన్నాడో ఆయన వచ్చి దేవుని అడిగినప్పుడు ఆయన పక్షవాది ఆ పర్సన్ ఎంతో బాధగా ఉన్నాడు ఆయన లేవలేక ఆ పరిస్థితిలో ఉంది ఆ అని ఆ శేతాధిపతి అక్కడ చెప్పినప్పుడు దేవుడు ఇక్కడ మంచి మాట ఏసు ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రలను కాను కానీ దానికంటే ముందు చూడండి మళ్ళీ ఒకసారి ప్రభువా నా దాసుడ పక్షవాదితో మిగిలిన బాధపడుచున్నాడు ఇంట్లో ప్రభే పడి చెప్పి ఆయనతో వేడుకునక ఏసు నేను వచ్చి వారిని స్వస్థ పరిచేదనని ఇక్కడ ఏసు నేను వారి అంటే ఏసు నేను వచ్చి వాని స్వస్థ పరిచిదనని అతనితో చెప్పు అంటే దేవుడి ఇక్కడ నేను వస్తాను వాళ్ళ ఇంటికి అని చెప్తున్నారు క్లియర్ ఇక్కడ రెండు విధాలుగా అర్థం చేసుకున్నాము చూడండి ఈ శతాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నువ్వు ఈజీగా మనకి అర్థమైపోతుంది ఎట్లా అంటే నువ్వు ఇంటికి రావడానికి నేను ఒక అరుడ ఒక అర్హత లేదు నేను అలాంటి అంటే అంత పాత్రుడని నేను కాదు అంత లేదు అని చెప్తున్నాడు కరెక్టే కానీ దేవుడు ఇక్కడ నేను ఇంటికి వస్తా అంటున్నాడు నేను ఇంటికి వస్తా అని అంటున్నాడు కదా ఏసు చెప్తున్నాడు కదా నేను వచ్చి వారిని స్వస్థ అంటే దేవుడు నేను వస్తాను నేను స్వస్థ పరుస్తానంటే ఆయన నోటి మార్త సెలవి అని కదా ఈ వచనంలో చూస్తే చూడండి అక్కడ కూడా ఒక పాయింట్ మనము గ్రహించాల ఇక్కడ ఏసు ప్రభు నేను వస్తా అని అంటున్నాడు అంటే తన ఇంటికి మనము ఎవరి విషయంలో అంటే జక్క విషయంలో కూడా నేను మీ ఇంటి కోసం ఆయన ఆ పర్సన్కి జక జక్క తెలిసినప్పుడు ఆయన ఎంతో సంతోషపడతాడు అట్లని అంటే ఒకరి దేవుడు ఇంటికి వస్తా అని చెప్పినప్పుడు ఆయన ఆ మాటకి వద్దు ప్రభా మాట మాత్రమే సెలవి అన్నట్టే ఆయనకి నమ్మకం ఉంది జస్ట్ మాట ద్వారానే ఆయన స్వస్థత పొందిండు కానీ ఆయన ఒకటి మిస్ చేసుకున్నాడు దేవుణ్ణి హృదయంలో ఏమంట వెల్కమ్ చేసుకోవడం ఏమంటారు అహో అవమానించారు నాకు అన్నని తెలియట్లేదు ఏమంటారు వెల్కమ్ చేసుకోవడానికి చెప్తుంటే ఆయన వద్దంటున్నాడు అంత పాత్రను కానని చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు నేను ఇంటికి వస్తానంటే ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పాలి కానీ ఈయన ఏమంటుంటే నువ్వు వచ్చి ఆయన మూర్తి స్వసపరచడానికి ఆ టైం ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్ లో లేదు కానీ ఆయన ఒక్కటి అడుగుతున్నాడు నువ్వు మాట మాత్రమే సెలవ్ అయ్యానంటే ఇక్కడ చూడండి ఆయన అన్యుడు శతాధిపతి అన్నుడు మళ్ళీ నెక్స్ట్ ఆయన మాట మాత్రమే సెలవి ఇవ్వా అని ఆ మాటకి ఎంత విలువ ఉంది చూడండి దేవుని యొక్క మాటకి అక్కడనేమో దేవుడు ఆయన నోటి ద్వారా నాకు ఇష్టమే అని చెప్పిన తక్షణమే ఆ పర్సన్ని ముట్టి ఎప్పుడైతే టచ్ చేసిందో ఆ పర్సన్ స్వసత పొందిను ఇక్కడనేమో శతాధిపతి మాట మాత్రమే ఇవ్వా అని దేవునితో అడిగినప్పుడు దేవుడు సరే మీరు ఆయన అన్నట్లు దేవుడు కూడా చెప్తాడు కదా చూడండి చదువుకుంటే వెళ్దాము ఆ శతాధిపతి ప్రభు ఆ నీవు నా ఇంటికి ఇంటిలోనికి వచ్చుట నా వచ్చుటకు నేను పాత్రులను కాను నీ మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థ స్వస్థపడును నేను కూడా అధికారముతో లోబడిన వాడను నా చేతి సైనికులు నేను ఒకని పొమ్మంటే పోవును ఒక రమ్మంటే వచ్చును ఆ దాసుడు ఈ పని చేయుమంటే పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చును ఏసు ఈ మాట విని ఆశ్యపడి వెంట వచ్చినప్పుడు వచ్చి చిన్న వారిని చూచి ఇజ్రాయేలిలో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నీ చెంబ చెప్తున్నాను అంటే చూడండి ఇక్కడ దేవుడేమో ఎవరైతే దేవుని కోసం తెలియదు ఆ పర్సన్ కి అంత విశ్వాసం దేవుని యొక్క మాట మీద దేవుడు నమ్మిన బిడ్డలకేమో విశ్వాసం లేదని తెలియజేయబడుతుంది దేవుని నమ్మిన ఇజ్రాయెల్ ఎవరైతే ఉన్నారో కదా ఈ లోకంలో ఇజ్రాస్ ఆయన ఏజ్ ప్రభు నమ్మిన ప్రతి బిడ్డ ఇజ్రాయలేస్ ఆయన ఇజ్రాయల్స్ గా మార్చుకున్నాడు కదా ప్రతి మరి దేవుని యొక్క బిడ్డల్లో ఆయన ఇజ్రాస్ ప్రజలు ఎవరికి కూడా అంత విశ్వాసం లేదు అక్కడనేమో నోటి మాట ద్వారా స్వస్థత ఆ పర్సన్ పొందిండు ఆయన్ని అన్యుడు కానీ ఆయన ఎంత విశ్వాసం పెట్టినాడు అంత విశ్వాసం పెట్టింది కాబట్టి ఆ వర్డ్ అంత క్లియర్ చెప్పబడుతుంది ఆయనంత విశ్వాసం కూడా ఎవరికి లేదు అంటే దేవుని నమ్మిన బిడలు చూడండి ఈ లోకంలో క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ వాళ్ళ దేవుని యొక్క క్యారెక్టర్స్ ఏవి వాళ్ళలో లేవు ఈవెన్ దో క్వాలిఫై వాళ్ళలో క్వాలిటీస్ అనేది ఎవ్రీథింగ్ ఏవి లేవు కానీ ఆత్మీయమైన ఇస్ట్రాయిల్స్ ఎవరైతే మార్చబడినారో పరిశుభ్రతో ఎవరైతే కనుక్కొని నడుచుకుంటున్నారో అలాంటి వాళ్ళు భయభక్తితో కలిగి నడుచుకుంటారు వాళ్ళకు విశ్వాసం ఉంటది ఏ విషయంలో అయినా కానీ అందుకే ఇక్కడ చూడండి ఎవరికైతే ఆ దేవుని యొక్క స్వాత ఇప్పుడు నేనున్న నేను ఒకరికి దేవుని స్వాత ప్రకటన చేయాలి అని అనుకుంటున్నా దేవుని నేను ఈ రోజు ఎట్లయినా స్వాత ప్రకటన నేను కూడా అనుకుంటాను చేస్తాను నాకు విశ్వాసం ఉంది కానీ ఆ రోజు కుదరలేదు అనుకో అప్పుడు నేను నేనేమైపోతా అయ్యో ఇవాళ నేను ఎవరికి వాక్యం చెప్పలే అయినా దేవు నెక్స్ట్ టైం అనే అవకాశం ఇస్తలేదు ఏపన్నా దొక్కుతుంది కదా అని నేను ఇట్లైనా అనుకుంటున్నా నాకు దేవుడు ఒక చిన్న కళ ఇస్తే ఆ కళలో నేను దేవుని బ్రదర్స్ ఉన్నారు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఆ బ్రదర్స్ తో పాటు నేను కూడా సేవకి వెళ్ళిన వెళ్తే అక్కడ ఎంతో మంది యూత్ వాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్ లాగా ఉన్నారు యూత్ ముస్లిమ్స్ ఎలా ఉంటారు అట్లా ఉన్నారు వాళ్ళందరూ కూర్చుని వారికి నేను స్వాత ప్రకటన చేయాల ప్రభావ నేను స్వాత నేను ఎట్లా ప్రకటన చేయాలి నీ నీ నువ్వే నిజమైన దేవుడు అని వాళ్ళకి నేను ఎట్లా తెలియ చల ప్రభు అని ఆ కళలు అనుకుంటున్నాను నేను అనుకుంటుంటే వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ వేసిన వాళ్ళకి ఏమైనా నేను క్వశ్చన్ వేసినానంటే ఏసు దేవుడు మరి ఏసు దేవుడు ఆయన దేవుడా కాదా మీరు చెప్పండి అని వాళ్ళకు ప్రశ్న వేస్తే వాళ్ళందరూ నవ్వి వాళ్ళందరూ చెప్తున్నారు అవును ఆయన దేవుడే ఏసు దేవుడే అని వాళ్ళందరూ నోటి నుంచి వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక ఇమీడియట్ గా దేవుడు నాకు ఏం సమాధానం ఇచ్చినంటే మరి ఏసు ప్రభు దేవుడు అని మీరు అంతా సెలవు వేస్తున్నారు మీ నోటి నుంచి చెప్తున్నారు మరి అంత నమ్మ దగిన దేవుని మీరు నమ్మట్లేరు అని చెప్పేసరికి వాళ్ళంతా షాక్ అయినారు ఆ కళలో ఆశ్చర్యపోయినారు వాళ్ళంతా అంటే నేను వాళ్ళకి ఎట్లా స్వాత అందించాలా దేవుని స్వాత వాళ్ళకు తెలియజేయాలా ఏసు ప్రభు అని నిజమైన దేవుడు అని నేను వాళ్ళకి చెప్పాలా అని ఆ కళలో నేను అనుకుంటూనే ఉన్నా వాళ్ళకి ప్రశ్న వేసిన ఏసు ప్రభు అంటే దేవుడా కాదా చెప్పండి అని అంటే వాళ్ళు చెప్తున్నారు ఏసు ప్రభు దేవుడు చెప్తున్నారు మరి మీరు ఆయన దేవుడే అని చెప్పినాక మీరు ఎందుకు నమ్మట్లేరు ఆయన దేవుడే కదా మరి మీరు ఎందుకు నమ్మట్లేరు అని చెప్పినాక మళ్ళీ నేను వల చెప్తున్నాను దేవుడు అసలు సృష్టి అంటే ఏంటిది మీరు ఎవరైనా చెప్పగలుగుతారా అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు మూన్ స్టార్స్ నేచర్ ట్రీస్ ఇవి అవన్నీ చెప్తున్నారు వాళ్ళు అవి చెప్తున్నారు కరెక్టే కానీ వాళ్ళకు నేను చెప్తున్నాను సరే మీరు ఇవన్నీ చెప్తున్నారు కరెక్టే కానీ మీరు కూడా ఒక సృష్టియే కదా అది మీకు తెలియదా అని అన్నా అది కూడా దేవుడి నుంచి వచ్చింది కదా ఏసుప్రభే కదా కలిగించింది ఈ సృష్టి అంతా మరి మీరు ఇది ఎట్లా గ్రహించలేకపోతున్నారు అవునవును అది ఏసుప్రభే చేసిన అంటే వాళ్ళ నోటి నుంచి వాళ్ళు ఒప్పి ఒప్పుకుంటున్నారు అవును ఈ ఏసుప్రభే చేస్తున్నారు అని తర్వాత అంతరంగంని మీరు ఎప్పుడైనా చూడగలిగినారా అని వాళ్ళని ప్రశ్న వేసినప్పుడు అంతరంగం అంటే ఏముంటుంది అంత చీకటి ఉంటది కదా నేను ఆ కళ్ళలో వాళ్ళకి పాపక్షమాపణ ఒప్పుపిద్దామని నేను ప్రయత్నిస్తున్నాను సో అంతరంగం అంటే వాళ్ళు స్పేస్ అని అట్లా టాపిక్స్ల అట్లా వెళ్ళిపోయి అదేం చూస్తే ఎట్లైనా వాళ్ళకి నేను ప్రకటింపచేయాలా వాళ్ళకు విశ్వాసం రావాలా దేవుడు అంటే అని నేను వాళ్ళని అడుగుతున్నా అంతరంగము మీరు ఎప్పుడైనా చూడగలిగినారంటే వాళ్ళు ఈజీగా చెప్పేస్తున్నారు అంతరంగము లోపల అంటే అంత చీకటే ఉంది కదా అని నేను అదే అంటారు ఆ చీకటి నుంచి మీరు బయటికి రావాలి ఆ చీకటి నుంచే మీరు బయటికి రావాలా ఎప్పుడైతే మీరు ఆ చీకటి నుంచి బయటికి వస్తారో అప్పుడు నిజమైన వెలుగు మీరు చూడగలుగుతారని వాళ్ళకి నేను చెప్పగలుగు వాళ్ళకి అట్లా నేను చెప్తున్నాను ఎందుకట్లా చెప్పగలుగుతున్నా అంటే నాకు విశ్వాసం కలిగింది వాళ్ళని ఎట్లా నేను వాళ్ళ నోటి నుంచి నేను పాపక్షేమం ఒప్పిపికయాలా వాళ్ళ నోటి నుంచి వాళ్ళు ఒప్పుకోవాలా యేసు ప్రభు నిజమైన దేవుడని అని నేను చెప్తున్నాను అయితే ఆ రోజు కూడా నేను ఇదే వాక్యం ధ్యానిస్తున్నాను ఎంత విశ్వాసం ఉంది ప్రభా ఆ ఒక అన్యుడైనా కానీ ఆయనకు విశ్వాసం ఉంది అన్యులకు దేవని స్వాత నేను ఎట్లా అని ఆయన నేను అడిగినప్పుడు ఆయన ఈ మార్గంలో నాకు తెలియజేయబడ్డది అనమాట అట్లా చూడండి ఆయనకి ఎంత విశ్వాసం ఉంటే ఆయంత మంచిగా అడుగుతున్నాడు దేవాన్ని నోటి మాట మాత్రమే చాలు ప్రభావ మాకు ఆయన స్వస్థత ఒక అన్యుడు దేవుని పట్ల అంత విశ్వాసం కలిగిన వాడు మరి దేవుని నమ్మిన బిడలకి ఇంకెంత విశ్వాసం ఉండాలా ఆయన అంచుం కదా నా రాకడ వచ్చేంతవరకు ఎవరిలో ఆయన ప్రేమ ఉండదని ఆయన ప్రేమ అంతా చల్లారిపోతుందని చూడండి ఆయన ప్రేమ శ్వాశ్వతంగా మనము ఎవ్రీడే ఆయన ప్రేమ మనం పొందుకోవాలా ఆయనలో మనం నీలమైపోవాలా ఆయనలో మనం నడుచుకోవాలంటే మనకు వచ్చే ప్రతి సమస్య నుంచి మనం ఎదుర్కోవాలంటే ఈ చోద పాయింట్ మనము ఇందులో వెతకాల ఈ శతాధిపతి ఇట్లా ఎట్లా ప్రశ్న వేసిండు ప్రభా ఆయన ఎట్లా అంతగానం చెప్పగలిగినడు థాట్ ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు మనము ఈ కాలంలో అర్థం చేసుకోవడానికి నువ్వెంత దూరంలో ఉండు ప్రాధాన్యత సక్సెస్ఫుల్ అవుతుంది ఎలాంటి రోధమైన స్వస్థత పొందుతుంది జస్ట్ ఒక చిన్న విశ్వాసం ఉంటే చాలని కదా దేవుడంత మంచిగా చెప్తున్నాడు ఆశ్చర్యపడి వెంటనే వారిని వచ్చే వారిని చూచి ఇజ్రాయలి నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిజంగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పనమట నుండి వచ్చి అబ్రహాముతో కూడా ఇసాకుతో కూడా యాకబుతో కూడా పరలోకమందు మందు కూర్చుండగా వారు రాజ్య సంబంధులు వెలుపటిలో చీకటిలో ప్రవేశ వెలుపటి చీకటిలో త్రోయ వేయబడుదురు అక్కడ ఏడుపు పండ్లు కొరకుటై ఉ మీతో నిత్యంగా చెప్పుచున్నాను చూడండి ఇక్కడ వర్డ్స్ చూసుకుంటే మనం ఇంతకు ముందుకు చూసుకుంటున్నాం కదా ప్రభు తను ఇంటికి వస్తానంటే ఆయన ఏమంటూ నేను మీరు అక్కడి వరకు వచ్చి చెప్ప అంటే నాకంత అర్హత లేదు అని చెప్పు చెప్తున్నాడు ఆయన ఎవరైతే శతాధిపతి ఉన్నాడో ఆయన ఆ విధంగా చెప్తున్నాడంటే దేవుని ఆయన ఆయన ఇంట్లోకి ఎంటర్ చేసుకోలేకపోయినాడు అలాంటి వారు అంటే రాజ సంబంధం కలిగిన వారు ఎవరైతే ఉన్నారు కదా రాజ చేతుల కింద ఉంటారు చాలా మంది ఆ సైనాధిపతులు ఎంతో మంది ఆయన చేతుల కింద ఉంటారు వాళ్ళంతా దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడిన వారు కాదు ఇక్కడ చూడండి ఆయన అవసరం బట్టి దేవుని అడిగినాడు ఆయన స్వస్థత కావాలి స్వస్థత కోసం అడిగినా స్వస్థత మాత్రమే పొందినడు కానీ ఆయన ఎవరైతే శతాధిపతి ఆయన ఆత్మకి మాత్రం స్వస్థత లేదు ఎవరైతే పర్సన్ వచ్చి అంత ఆరాత లేదు ప్రభా అని దేవుడు ఇంట్లోకి నేను వస్తా అంటే కూడా ఆయన అక్కడికే స్టాప్ చేసి స్టాప్ చేసి నెక్స్ట్ మూమెంట్ ఆయన అవసరానికి ఆయన అవసరం ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్ చేసుకొని వెళ్ళిపోయినాడు కానీ ఆయన ఒక్క క్షణంలో ఆలోచన చేసి ఉంటే బాగుంటుంది శతాధిపతి వల్ల ఆయన ఒక్కైనా మారినా అక్కడ ఉన్న ప్రతి ప్రజలు మారు మంచి పొంది రక్షింపబడుతుండే విశ్వాసం ఒకటి కలిగింది వాళ్ళకి కానీ ఒక టైము వాళ్ళతో కూడా దేవుడు దర్శించి మాట్లాడొచ్చు కదా ఆ టైంలో ఆ సందర్భంలో అట్లా వాళ్ళు ఎందుకంటే ఇక్కడ రాజ సంబంధం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా అన్యులు వాళ్ళకి ఏమీ దేవుని కోసం తెలియదు ఈవెన్ దో దేవుని కోసం వాళ్ళకు తెలిసినా దేవుని నుంచి సాయం పొందుకున్నా ఏది చేసినా కానీ వాళ్ళ హృదయంలోకి దేవుని ఆ వెల్కమ్ చేసుకోకపోయి ఉంటే ఇంకా అదంతా వేస్ట్ వాళ్ళ జీవితం అంతా ఇంకా అలాంటి వాళ్ళకు ఇక్కడ చెప్పబడుతుంది కదా పండు చీకట్లు కదా వీళ్ళంతా చీకట్లు ఉన్నవాళ్ళే ఎవరు అన్యులు వాళ్ళు అవసరానికి దేవుని సాయం అడుగుతారు దేవు సాయం చేసినాక మళ్ళా దేవుని వదిలేస్తారు అట్లా ఉన్నారు లోకంలో చాలా మటుకు అన్యులు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరాన్ని బట్టి ఇంట్లో ప్రేర్ మీటింగ్స్ ఎవ్రీథింగ్ పెట్టించుకుంటారు వాళ్ళ శ్వాసతో పొందిన తక్షణమే దేవుని మర్చిపోతారు అట్లా అనమాట కొంచెం మట్టికే విశ్వాసం తర్వాత వాళ్ళు ఉండేదంతా చీకటిలోనే దేవుడు ఏంటంటే ఎవ్రీథింగ్ చేయడం ఇష్టమే కాబట్టి అందరినీ ఆయన శ్వాస ఆ కుష్ఠరోగిని నాకు ఇష్టమే అని అన్నాడు కదా దేవుడు ఆయన అడిగిన ఇమీడియట్ ఇక్కడ కూడా అంతే నన్ను పిలుచుకుంటున్నారు కదా నా వంతులో నేను చేస్తా వాళ్ళని స్వస్థత పరుస్తాననేసి దేవుడు కూడా అట్లా అనుకుని స్వస్థ పరిచినాడు వాళ్ళని అందరినీ కానీ తీర్పు దినంలో వాళ్ళు ఉంటారు ఇక్కడ చెప్పబడుతుంది వాక్యంలో ఇక్కడ చూడండి మనము ఎయిత్ చాప్టర్ లోనే మా త్వత ఎనిమిది ఇరవై నుంచి చదువుతాను ఇది మనకు అందరికీ ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కొట్టబడెను అప్పుడు ఆయన నిద్రించు చుండగా ఇక్కడ ఆ దోనిలో శిష్యులు అందరూ ఎక్కడైతే కొండ ప్రాంతంలో దేవుని యొక్క సువాత అందించబడిన తేవుడు అట్లా చెప్పు చెప్పుంటూ వెళ్తూ వెళ్తూ ఇంకా లాస్ట్కి ఈ ప్లేస్ వరకు వచ్చిందనమాట అయితే దోణి ఎక్కినప్పుడు శిష్యులందరూ అక్కడ ఉన్నారు ఆల్మోస్ట్ మనం ఇదంతా చూసింది సముద్రంలో తుఫాను లేవడము అల చేత అవి కొట్టబడము ఇవన్నీ మనం చూస్తున్నాం కదా సో ఇక్కడ దేవుడు అప్పుడు ఆయన నిద్రించు అని చెప్పబడుతుంది కదా అండ్ ఇక్కడ కూడా రెండు రకాలుగా అర్థం చేసుకున్నాము నిద్రించు అన్నప్పుడు దేవుడు పొద్దు నుంచి రాత్రి వరకు సువాత ప్రకటన చేస్తూనే బై ఆయన శరీరము మొత్తం అంటే శరీరము ఇప్పుడు మనం కూడా అంతే దినమంతా పని చేసినప్పుడు మన శరీరంకి అలచట అనేది ఉంటుంది కానీ దేవుడు ఇక్కడ ఏం చూసిందంటే ఆయనే పండుకోవాలని పండుకోలేదు ఆయన ఏం చూసిందంటే జస్ట్ ఒరుగుదామనేలాగా ఒరిగినాడు యేసు ప్రభు సో ఆయన అట్లా జస్ట్ ఒక పిల్లో మనం ఎకరా మత కూడా చూస్తాం మార్క్ కూడా ఉంటది మార్క్ మార్క్ ఫోర్ థర్టీ అందులో కూడా మనం లు కాసు వాతా అలా చూస్తే కూడా మనకు అర్థమవుతాయి ఆయన పెట్టుకొని జస్ట్ ఇట్లా ఒరగడము సో ఇక్కడ నిద్రించు చూండగా చూడండి శరీరం మర్చిపోతే ఎవరైనా పడుకుంటారు ఆయన యాజ్ ఎ కామన్ పర్సన్ గా ఈ వరల్డ్ లోకి వచ్చిండు యేచుప్రభు కాబట్టి ఒక మంచి కుమారుడుగా వచ్చింది కాబట్టి ఆయన ప్రతిదీ ఎగ్జాంపుల్ గా మాత్రమే ఉన్నాడు ఏచు ఈ లోకంలో ఆయన ఈ లోకానికి వచ్చింది మంచి కుమారుడుగా యాజ్ ఎ కామన్ పర్సన్ గా ఒక మనిషిలాగా ప్రతిదీ ఎగ్జాంపుల్ గా చూపించినడు దేవునిలాగా చూపించినడు ఆయన అన్ని విధాలుగా చూపించిన ఎవిడెన్స్ తో సహా సో ఇక్కడ చూడండి ఏజ్ ప్రభుడు నిద్ర అంతే చూడగా అంటే ఆ అలలు కొట్టబడినప్పుడు ఆ అంటే ఇక్కడ మనము ఒక పర్సన్ విషయంలో మాట్లాడ ఒక ధోని అన్నప్పుడు ఒక మనిషి కదా అక్కడ అంతమంది శిష్యులు ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు ఆత్మీయంగా శరీరకరంగా చూడని మీకే అర్థమవుతుంది అంతమంది శిష్యులు అక్కడ ఉన్నారు ధోని ఎక్కినారు కదా ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుందాం ఎట్లా నోవా కాలంలో కూడా నోవా ఆ ఓడల ఎట్లయితే సేఫ్టీగా ఉండగలిగినారో అదే రీతిగా ఇక్కడ కూడా చెప్పబడుతుంది ఎట్లా అంటే ఆ యొక్క దోణిలో ఎక్కినారు ప్రయాణం చేస్తున్నారు సముద్రం వచ్చి సముద్రము తుఫానులు ఇవి లేచినప్పుడు అంటే వాళ్ళకు ఆత్మీయంగా చూసుకుంటేనేమో వాళ్ళ ఆత్మీయమైన జీవితం ఏ విధంగా ఉంది శూన్యం ఏమి తెలియదు దేవుని కోసం సరిగా పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఏం తెలియదు దేవునితో పాటు పెళ్తున్నారు దేవునితో పాటు ఉంటున్నారు దేవునితో పాటు అన్ని చేస్తున్నారు కానీ వాళ్ళకు ఏం అర్థమ్యతలే గల్లిబిలిలా ఉండిపోయినారనమాట ఆ శిష్యులు వాళ్ళంతా అందుకే వాళ్ళకు ప్రతి సమస్య వచ్చినా సముద్రం లాంటి సమస్యల వాళ్ళకు వచ్చినా తుఫాను లాంటి సమస్యల వాళ్ళకు వచ్చినా అలళ్ళ చేత వాళ్ళు కొద్దబడి రకరకాల యొక్క బా బాధల చేత వాళ్ళు కొట్టబడినప్పుడు వాళ్ళు భయపడుతున్నారు కానీ ఇక్కడ అప్పుడు ఆయన నిద్రించు చూడండి ఏజ్ ప్రభు నిద్రపోయినడేమో ఇక్కడ అంటే శరీరకరంగా ఆయన బాడీ అలసిపోయింది అంత సేవ చేసిండు మరి ఆయన సేవ చేసి జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాడు దేవుడు కానీ ఆయన తీసుకుంటాం తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది దేవుడు అక్కడ ఎందుకు నిద్రించున్నాడంటే చూడండి దేవుని కంటే ముందు ఎంతో మంది చనిపోయిన వారు ఉన్నారు కదా మరి దేవుడు నిద్రించినప్పుడు మరి ఆయన వెళ్ళి ఆ నిద్రలో ఆ సమయంలో వాళ్ళకెళ్ళి సువాత ప్రకటన చేయొచ్చు కదా దేవుడు ఆయన నిద్రించు ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది నిజమే ఆయన నిద్రించున్నాడు కానీ ఆయన నిద్రలో కూడా ఆయన సువాత ప్రకటన చేసిండే యేసుప్రభు ఆయన ఆత్మీయంగా చూసుకుంటే ఆయన అట్లా కూడా వెళ్ళి స్వాత ప్రకటన చేయొచ్చు కదా చూడండి ఇక్కడ మనకు అర్థమవుతుంది వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువ నశించిపోచున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయననే లేపిరి ఇక్కడ రెండు లాగా అర్థం చేసుకున్నాము చూడండి మేము నశించిపోతున్నాము ప్రభువ వాళ్ళ శరీరానికి భయం ఉంది మేము ఏమైపోతామో ఏమో ప్రభా మేము మరణిస్తామేమో ప్రభా మమ్మల్ని కాపాడు ప్రభువ అని వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకుని శరీరానికి ఏమో భయం ఉంది వాళ్ళ ఆత్మలని మేము ఆ ఎట్లా అంటే వాళ్ళ ప్రాణము వాళ్ళ శరీరము కొట్మీలాడుతుంది మేము ఏది చచ్చిపోతామా ఏమైపోతామా అని కానీ వాళ్ళ ఆత్మని రక్షించమని వాళ్ళు వేడుకుంటున్నారు మమ్మల్ని రక్షించు ప్రభువా అని వారితో ఆయనతో చెప్పేది చూడండి ఇక్కడ రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి శరీరకరంగానేమో వాళ్ళు భయపడుతున్నారు ఆ పరిస్థితి అలాంటిది ఆ దోణిలో ఆ సముద్రంలో ఆ అలలో అవి వచ్చినప్పుడు ఎవరికైనా ప్రతి ప్రాణములకి ఎవరికైనా ఆ టైంలో ఆ సందర్భములు భయం వేస్తుంది కానీ ఇక్కడ వాళ్ళ ఆత్మకు కూడా రక్షింపబడడానికి వాళ్ళు అడుగుతున్నారు చూడండి ఇక్కడ డైరెక్ట్గా అడుగుతున్నా చూడండి ప్రభ వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రభు మేము నశించపోవచ్చున్నాము డైరెక్ట్గా అడుగుతున్నాం ప్రభ మేము నశించిపోతున్నామని మేము చచ్చిపోతాం ప్రభా మమ్మ రక్షించు ప్రభా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే అర్థం చేసుకున్నాము చూడండి ఒక పర్సన్ మనం పండుకున్నారు మన ఇంట్లోనే కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం పండుకున్నాం అనుకో ఆ లేపంగానే ఫస్ట్ ఇమీడియట్ గా ఏమంటాం ఏమైంది ఏమింది ఏమైంది అని అడుగుతాం ఎవరైనా లేపితే ఆ ఏమైంది ఏమైందని అటకటక మనం వీటిని అడిగిస్తాం కానీ ఇక్కడ దేవుడు అట్లా అన్నలే దేవుడు ఇక్కడ చూడండి ఏమంటున్నారు అందుకన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పాను అంటే ఈ మాటను పట్టుకొని చూసుకుంటే దేవుడు కళలు కూడా సువాత ప్రకటన చేస్తున్నాడు అందుకనే డైరెక్ట్గా అంటున్నాం అల్పవిశ్వాసు అని డైరెక్ట్ గా చెప్తున్నాడు కదా దేవుడు ఇక్కడ నిద్రించున్నాడు అని చెప్పబడుతుంది వాక్యంలో ఆయన యొద్ధకు వచ్చిన ప్రతి వాళ్ళు మేము నశించిపోతున్నప్పుడు బాబు మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనని వేడుకున్నారు లేపినారు దేవుడిని వాళ్ళేమో దేవుడు నిద్రపోతున్నారని వాళ్ళ ఆలోచన వాళ్ళ శిష్యులు వాళ్ళ థింకింగ్ వాళ్ళ టైము సిచ్యువేషన్ అట్లా ఉంది వాళ్ళు అట్లా అనుకుంటున్నారు కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అందుకు ఆయన అల్ప విశ్వాసులారా అంటు అంటే దేవుడిని లేపేది ఆయన లేపినప్పుడు దేవుడు అనాలి కదా దేవుడు కూడా అనగా ఏమైంది ఏం జరిగింది అని కదా ఆయన ఎందుకు అనలేదు దేవుడు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయన సమస్తం ఆయన మూలంగానే కలిగింది ఆయన లేకుండా ఏది కలగలేదు కాబట్టి సమస్తం తెలుసు కాబట్టి ఆయన డైరెక్ట్ గా చెప్తున్నాడు అల్ప విశ్వాసులారా అంటున్నాడు అందుకే అందుకే ఈ పాయింట్ నేను చదివిన రెండు మూడు సార్లు నేను చదివినప్పుడు కూడా నేను అర్థం చేసుకున్నా దేవుడేం నిద్రిస్తే ఈ లోకం ఏమైపోవాల ఆయన శరీరకరంగా నిద్రించినడేమో కానీ ఆయన ఆత్మలు మాత్రం నిద్రపోలే దేవుడు కదా మన ఆత్మ ఎల్లప్పుడూ మెలుకువగా ఉండాలి అని తెలివిస్తారు దేవుడు మనము ఇక్కడ కొరెన్థియన్స్ లో చూస్తాం మనము కదా ఎల్లప్పుడూ మన ఆత్మ మెలుకువగా ఉండాలా విశ్వాసంలో నీళ్లకడగా ఉండాలా పౌరుషం కలగాల రోషం కలగాల ప్రతి కార్యంలో ప్రేమతో చేయాలని చెప్పబడుతుంది కదా వాక్యంలో మరి అంత మనిషి దేవుడు మనకి ఇక్కడ సెలవిస్తున్నాం కానీ చాలా మంది నిజంగానే అనుకుంటారు యేసుప్రభు పండుకున్నాడు కదా అని అనుకుంటాడు మీరే ఆలోచించండి ఒకసారి అంత దేవుడు ఆయన ఒక మనిషి కుమారుడు లాగా యాజ్ ఒక కామన్ పర్సన్ లాగా ఆయన నిద్రించొచ్చేమో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ లాగా ఆయన నిద్రించొచ్చేమో ఒక మనిషిలాగా కానీ ఆయనే ఒక మనిషి కుమారుడు అని చెప్పబడుతుంది కాబట్టి ఆయన ఆత్మలైన మేలుకతోటి ఉన్నాడు యేసు ప్రభు అందుకే అంటున్నాడు అల్పవిశ్వాసులారా ఎందుకు మీరు భయపడుచున్నారని వారితో చెప్పేది లేచి ఆ గాలిని సముద్రం గద్దింపక మిక్కిలి నిమ్మలం ఆయన చూడండి ఆయన గద్దించగానే ఇమీడియట్ గా అవన్నీ నిమ్మలం అయిపోయినాయి ఎక్కడికక్కడికి అప్పుడు ఆ మనుషులందరూ ఆశ్చర్యపోయినారు వాళ్ళకు తెలియదా ఆయన ఏసుప్రభు అని వాళ్ళకి తెలియదా ఆ సందర్భంలో ఆ శిష్యులు ఎట్లా ఆలోచించొచ్చు ఏసుప్రభు విషయంలో ఎందుకంటే వాళ్ళు గలీబీలులో ఉన్నారు వాళ్ళకి ఏం అర్థమే దేవునితో పాటు తిరుగుతున్నారు ఉంటున్నారు ఆయన శువాత వింటున్నారు పోతున్నారు ఇప్పుడు కూడా లోకంలో అట్లనే ఉంది కదా పెద్ద పెద్ద ప్రవక్త పెద్ద పెద్ద ప్రవక్తలు అపోజులు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆ రుచి చూసి ఎరిగి వాళ్ళు నడుచుకున్నారు ఆ టైంలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు ప్రవక్తలకే కానీ ఎవరికే అర్థం కాలేదు కానీ వాళ్ళకి ఎప్పుడు అర్థమైందంటే ఏచు ప్రభు ఎప్పుడైతే చనిపోయి శిల్వా మరణం పొందిన తర్వాత అప్పుడు ఆయన ఆత్మ పొందుకున్నాక ఆత్మీయమైన జీవితం అంటే ఎందు అంత వాళ్ళకి అర్థం కాలే వాళ్ళకి ఆయన ఏచు ప్రభు కూడా అంతే మరణం పొందిడు అంటే లోకరీతిగా అందరు కండ్ల ఎదుట ఆయన్ని ఒక ఆత్మసాక్షిలాగా చేస్తున్నారేమో కానీ ఆయన ఇష్టంతో శిల్వ మరణం పొందిడు ఒక పరిశుద్ధుని నేను కూడా దేవుణ్ణి అడిగిన ఒకసారి ప్రభా మరి మీరు ఈ లోకంలో మీరు చనిపోయినారు కదా ప్రభా మా ప్రతి పాపము శాపం ఇవన్నీ మీరు వేసుకొని చనిపోయినారు కదా ప్రభా మరి అలాంటే అప్పుడు ప్రభ మీరు అతసాక్షులు అయినట్లు ఈ లోకము ఈ విధంగా అనుకుంటారు కదా ప్రభ మరి నేను అసలు నేను అనుకుంది కరెక్టా తప్ప అని నేను ఆలోచన చేసినప్పుడు నాకు దేవుడి ఈజీగా ఒక సమాధానం ఇచ్చింది నా ఇష్టంతో ఈ లోకం మీదకి వచ్చిన అది అతసాక్షి కాదు అది ఒక పరిశుద్ధుడు ఈ లోకం మీదకి వచ్చాను సిల్వ పొందినని నాకు ఈ థాట్ ద్వారా మాట్లాడిందన్నమాట దేవుడు లోకరీతగా దేవుడు కోసం తెలియని ప్రతి ప్రజలు ఇప్పుడు ఎవరైనా అన్యులకు దేవుని యొక్క సువాత ప్రకటన చేస్తే వాళ్ళు ఇట్లనే అంటారు మీ దేవుడు బ్రతుకున్నప్పుడే చంపేశరు కదా అని అంటారు తెలియని వాళ్ళు కనం మనం ఆయన రుచి ఎరిగిన వారం కాబట్టి ఆయనే రుచిలో మనం ఉంటున్నాం ఆయన రుచిని తెలుసుకున్నాం ఆయన విశ్వాసంలో కొనసాగింపబడుతున్నాము ఆయన ప్రేమ చేత నడిపింపబడుతున్నాము ఆయన ఇచ్చిన ప్రతి ఏవైతే వర్డ్స్ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఆయన మనకు నేర్పించడం అవి అనుసరించి మనం నడుచుకుంటున్నాం కాబట్టి దేవుడు చెప్తున్నాడు అనమాట మనకి ఎందుకంటే ఐజియా ఫిఫ్టీ త్రీలో ఆయన చెప్తున్నాడు కదా ఆయన ఇష్టంతో ఆయన ఆయన నాకు ఎంతో ఇష్టం ఆయను అని అంటాడు అర్థం చేసుకోవచ్చు ఆయన ఇష్టంతో ఈ లోకం మీదకి ఒక పరిశుద్ధుని లాగా శిల్వ మరణం పొందడానికి అప్పుడు నాకు అనిపించింది నిజమే కదా ప్రభా అని అప్పుడు నేను అనుకున్నాను ఎందుకంటే ఏదైనా ఏదైనా ఒక వాక్యము ధ్యానిస్తున్నాము ఒక వాక్యాన్ని ఇంత ఆశ్చర్యమైన మాటలు ఉన్నాయంటే ఆ మాటలకు సమాధానం కరెక్ట్ గా రావడానికే ప్రశ్న వేసుకుంటాను అది నేను చూడండి ఇక్కడ అదే చెప్పబడుతుంది ఎందుకంటే చూడండి ఏజప్రభు ఇక్కడ నిద్రించున్నాడు అని చెప్పబడుతుంది వాక్యంలో కరెక్టే అనే టైర్డ్ అయిపోయినాడేమో దేవుడు అట్లా ఒరిగొచ్చేమో అట్లా నిద్రపోవచ్చేమో కానీ ఆయన ఆత్మహత్య మేలుకోగానే ఉంది అందుకు అందుకు ఆయన అల్పవిశ్వాసాల ఎందుకు భయపడుచున్నారో వారితో చెప్పాను లేచి గాలి సముద్రాన్ని గద్దింపక మిక్కిరి నిమ్మల ఆ మనుషులు ఆశ్చర్యపడి ఇలాంటిది ఎన్నటి ఇలాగునా గాలి సముద్రము లోబడుచున్నావని చెప్పుకునేది అంటే దేవునికి ఇవన్నీ లోబడుతున్నాయి అని వాళ్ళు అప్పుడు ఆశ్చర్యపోతున్నారు ఎంత మంచి మాటలు కదా దేవుని యొక్క ఆయన ఎంత మంచి చెప్తున్నాడు దేవుడు అంతకాలము దేవుని తోటే తిరిగి అంతకాలము దేవునితోటే ఉండి ఇంకా వాళ్ళకు విశ్వాసము లేకపోతే దేవుని ఇంకా ఆత్మలో ఆయన ఎప్పుడు మనం ఉన్నామో ఈ రోజు దేవుని యొక్క వాక్యం మనకు అర్థం అవుతుంది అని మనమే ప్రశ్నించుకోవాలి ఎప్పుడైతే ఈ వాక్యము మనకు అర్థమవుతుంది చేస్తున్నామంటే ఆయనలో విశ్వాసంలో మనం పోయినట్లే ఇంకా మనకు ఆత్మకి అర్థమైనట్లే ఉండి ఇంకా సరిగా తెలియనప్పుడు ఇట్లా చేసినప్పుడు ఆయనతో మనం కొనసాగింపబడతాం ఆయనతో మనం నడుస్తున్నాము కానీ ఆయనను అర్థం చేసుకోలేకపోతున్న మీ సుప్రభుని అసలు అర్థం చేసుకోలేకపోతున్న మీ సుప్రభుని ఆయన రుచి ఇంకా రుచి ఇంకెక్కువ ఎరగలేకపోతున్నారు కదా ఆయన రుచిని ఎరగాలంటే ఇవన్నీ మనము ఎట్లంటే ఈ చోటు పాయింట్ మనం వెతుకుతేనే ఇవి దొరుకుతాయి మనకి ఈ వాక్యం ధ్యానించాలంటే ఈజీగా కాదు ఈ చాప్టర్ ధ్యానించడానికి ఒక రోజు సరిపోదు మనకి ఈ వాక్యం ధ్యానించాలంటే ఒక్కొక్క వాళ్ళ మీద అర్థం చేసుకొని ధ్యానించండి మనకు అర్థం ఎత్తుంటది దేవుడు మనం ఇష్టంతో ఆయన ఆయన ఇష్టంతో సమాధానం చెప్తాడు కదా ఒక కుష్టారోగి అంటున్నారు కదా దేవానికి ఇష్టమైతే నేను స్వస్థపరుచు అని దేవుడు ఎంత మంచి చెప్పును ఆయన ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడో కవ్వు ఇక మన చెప్పని శుద్ధుడు అయిపోయాడు అంటే ఇక్కడ కూడా అంతే ప్రభా నీ వాక్యం ధ్యానించడం నాకు ఇష్టమే నాకు ఉంది ప్రభా నాకు అర్థం చెప్పి ప్రభ అంటే ఆయన ఎందుకు అర్థం చెప్పాడు మనం ఇష్టంతో అడిగితే ఆయన కూడా ఇష్టంతో సమాధానం చెప్తాడు అట్లా ఎందుకంటే ఆయన కళ్ళ ద్వారానే కానీ ప్రతి విషయంలో ఆయన మాట్లాడుకుంటూ వస్తూనే ఉంటాడు దేవుడు ఏ విషయంలోనే కానీ ఏ సందర్భంలోనే కానీ నేనైతే అదే అనుకుంటున్నాను ప్రభా నేను అన్నిలకు నీ స్వాత్ ఎట్లా ప్రకటింపచ్చాడు ప్రభ ఎట్ల ప్రభావ నేను ఎట్లా జాల ఎట్లా జాలని నేను తపన పడుతుంది ఆయన అట్లా ఇచ్చేసి ఎంత మంచి దేవుడు చూడండి ఒకరికి సమాధానం చెప్పడానికైనా ఒకరి కేసు దేవుని కోసం అందించాలని మనకు ఆసక్తి ఉంటే ఆయన ఏదో రూపం మనకు భయపరుస్తూనే ఉంటాడు అట్లా ఇక్కడ కూడా అంతే వాళ్ళందరి ఆశ్చర్యపోయినాడు ఆయన కింద ఇవన్నీ లోబడుతున్నాయని కదా ఇప్పుడు కూడా అంతే మన జీవితంలో సముద్రం లాంటి సమస్య వచ్చినా రకరకాల రోగాల చేత ఎంతమంది బాధపడుతున్నా ఏది చేసినా మనం దేవుణ్ణి అడగాల నేను కూడా అడుగుతా ప్రభ మరి నా విషయమే ప్రభ నేను అడుగుతున్న ప్రభ నాలో ఇంకా ఉంటే చూపించు అదే రీతిగా ప్రభ నేను ఈ తప్పు చేసిన ప్రభ నన్ను క్షమించు ప్రభా నీ క్లిష్టం అయితే ప్రభా ఈ వాక్యం పట్టుకొని నేను అడిగిన దేవుణ్ణి ఈ వాక్యం పట్టుకొని అడిగిన తర్వాత నుంచి చెప్తున్నాను కదా ఆయన ఎప్పుడైతే స్వస్థ ఇచ్చిందో మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలాంటి సిక్నెస్ అనేది లేదు ఏదైనా నేను కూడా అసలు ఈ వాక్యం ధ్యానించక ముందుకు దేవుణ్ణి అడిగే విధంగా అన్ని అడిగిన నేను ప్రార్థనలో కానీ ఎప్పుడైతే ఈ వాక్యం ధ్యానించడంలో నా మనసుకు తగిలిందో ఇక్కడ దేవుడు నాకు ఇష్టమే అని ఎంత మంచిగా చెప్తుందో ఆ కుష్టరోగి కూడా అట్లా అడగడం ఎంత మంచిగా అడుగుతున్నాడా అని నాకు ఆ సందర్భంలో ఆ టైంలో నాకు అప్పుడు నేను కూడా అనుకున్నా దేవుని వాక్యం అర్థం నాకు జ్ఞానం ఈ ప్రభాన్ని అడుగుతా దేవుని కదా చూడండి ఎందుకంటే ఒక్క వచనం చూసుకుందాము ఫ్యామ్స్ వన్ నాట్ సెవెన్ నైన్త్ వస్తుత్ నైన్త్ చూడండి ఆయన ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చెయ్యు కార్యములు బట్టియు వారు యహోవకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించెదురుగాక చూడండి ఇక్కడ వాళ్ళంతా స్వస్థత అవన్నీ ఎప్పుడైతే మిక్కిలి నిమ్మలం అయిపోయినాయో ఎక్కడికి కూలిగా అయిపోయిన దేవునికి కృతజ్ఞతా చెల్లించాలి కదా కదా ఇక్కడ చూడండి ఎలా అనగా ప్రాణము ఆయనకి ఆయన తృప్తి పరిచి ఉన్నాడు ఆకలి కొన్న వారికి ప్రాణము మేలులతో నింపి ఉన్నాడు దేవునికి ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తృణీకరించిన తృ తృణ తృణీకర తృణీకరించినందున బాధ చేత బంధించి బంధింపబడిన వారి చీకటిలో మరణ మరణంధకారంలో నివసించిన వారు హృదయంలో చూడండి ఈ వాక్యం ఇక్కడ ఇందాక మనం చూసుకున్నాం కదా ఇక్కడంటే రాజ సంబంధం కలిగిన వారు ఎవరైతే వెలుపటిలో చీకటిలో ద్రోసి వేయబడిన వారి కొడుకు ఇక్కడ ఉంది ఎవరైతే దేవుడు అంటే ఆశ కలిగిన వారు ఉంటారో అలాంటి వాళ్ళకేమో దేవుడు తృప్తి పరుస్తా అని ఎందుకంటే ఆయనకి మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి కృపగల దేవుడు కాబట్టి అని కదా ఆయన ఆశ్చర్యకారులు చేసేవాడు మెరైకల్స్ చేశాడు మన జీవితంలోనే కానీ ఇతరుల జీవితంలోనే కానీ ఎక్కడైనా ఆయన మెరైకల్స్ చేశాడు ఎందుకంటే ఒక రోగం స్వస్థత పొందిందంటే అది ఆశ్చర్యమే కదా ఒక వేషశ్రీ అక్కడ ఏసు ప్రభు మీద నిందమోపడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఒక వేషాశ్రీ అక్కడ పడినప్పుడు దేవుడు అంటాడు కదా మీలో ఎవరైతే పాపముచ్చేయలేదు అనంటే వాళ్ళు అక్కడి నుంచి చిన్న పిల్లకాడి పెద్దల వరకు రాయి అన్ని ఏ ఎక్కడికి పడేసి అక్కడ దేవుడు ఎవిడెన్స్ ఇచ్చింది ఆయన పరిశుద్ధుడు ఆయన ఆయన ఒక్కడక్కడ నిలబడ్డాడు ఏసుప్రభు అంత పరిశుద్ధ దేవుడు కాబట్టి అక్కడ కూడా ఆశ్చర్యపోవాలి ప్రతి మనిషి అక్కడ కానీ వాళ్ళు ఆ సందర్భంలో ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోయినారు అక్కడ దేవుడు రుచి వాళ్ళు తెలుసుకొని ఉంటే అక్కడున్న ప్రతి ప్రజలు మారు పొంది రక్షింపబడే కానీ వాళ్ళు తక్షణమే అక్కడ నుంచి అవన్నీ పడేసి అక్కడ దేవుడు ఏసుప్రభు నిలబడ్డడాన్ని ఒక్కసారి ఆలోచన చేసి ఉంటే అక్కడ ఉన్న ప్రజలు రక్షింపబడుతుండే కంపల్సరీగా కదా ఇక్కడ కూడా అదే అనమాట ఎందుకంటే ఆయనే కృపను బట్టి నరులు ఆయన చేయు కార్యం ఆశ్చర్య కార్యమును బట్టి వారు ఎవో ఒక కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం కాక చూడండి ఏజ్ ప్రభు చేసిన ప్రతి కార్యములకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల ఇక్కడ ఎలయనగా ఆశగలుగు ప్రాణమునకు ఆయన తృప్తి పరిచి ఉన్నాడు ఈ పాయింట్ నేను తీసుకోవాలనుకున్నాను ఎందుకనంటే ఇందక మనం ఇదే వాక్యంలో మత శువాత ఎనిమిదిలో మనం ట్వంటీ ఫోర్త్ వచనంలో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫోర్త్ కి అక్కడ చెప్పబడుతుంది అని నిద్రించుచున్నాడని అంతటా సముద్రం మీద తుఫాను లేచినప్పుడు ధోని అల చేత కొట్టబడినప్పుడు ఈ వచనంకి నేను ఎందుకు చెప్పబడుతుందంటే ఈ వాక్యము ఒక ఎందుకంటే ఏ సుప్రభు ఇక్కడ నిద్రించుచున్నాడు అని ఇంత క్లియర్ ఈ వాక్యంలో చెప్పబడుతుంది కానీ ఆత్మలో మాత్రము ఆయన ప్రాణం తృప్తిపరచబడింది ఎందుకనంటే దేవుడు నిద్ర పోయినా అక్కడ సువాత ప్రకటన చేసి అక్కడ ఆయన తృప్తి కలుగొచ్చు కదా దేవునికి ఎందుకంటే ఆయన యాజ్ ఎ కామన్ పర్సన్ గానే వెళ్ళినాడు కాబట్టి కళలు కూడా నీతిని సత్తిని ప్రకటింప చేసిండు ఆయన నీతి సూర్యుడు యేసుప్రభు ఆయన కొరకు ఆయన ప్రకటన చేసే కానీ గుర్తించలేకపోయినా ఆయన నీతి సూర్యుడు కదా మళ్ళీ ఆయన ప్రాణానికి తృప్తి పొందడానికి ఇప్పుడు మనం కూడా ఉన్నాం ఇప్పుడు మనం ఏజ్ ప్రభుని ఎరిగి ఉన్నాం కాబట్టి మన ప్రాణములకు తృప్తి కావాలా అనంటే ఆ నీకు ఏది ఏ విషయంలో అయితే ఆశ ఉందో అది నీకు తృప్తి పరచబడాలి అంటే దేవుని యొక్క వాక్యం మనకు సరైన మార్గం కదా ఆయన వాక్యాన్ని మనం రుచి జరగాల ఆయన వాక్యాన్ని మనము ఎవ్రీడే పొందుకోవాలా ఆయన వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడే మనకి బలము శక్తి ఉంటది మన ప్రాణం కూడా పదే పదే విధంగా పరిగెత్తదు మన శరీరం కూడా పరిగెత్తదు స్థిరమైన మనసు దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరుస్తుంది ఇవి ఈ వెందో మనం అందులో మత్య సువార్తలు కూడా చూసుకుంటాము కదా మ్యాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ లో నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు వారు దేవుని సారీ నీతి నీతి కొరకు ఆకలి దప్పిగలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు కాబట్టి మనం తృప్తి పరచబడాలి ప్రతి విషయంలో అని అనుకుంటే నిజమైన దేవుడు ఏ స్పృబాన్ని మనం ఎట్లా ఎరిగి నడుచుకున్నామో అదే రీతిగా అనేకులకు సువాత ప్రకటింప చేసే మన ఆత్మకి తృప్తి కదా సువాత ప్రకటన చేయనంతసేపు వరకు మనకు తృప్తి ఉండదు మన జీవితంలో ఏదో ఒకటి పొగొట్టుకున్నట్లే ఉంటది కానీ ఎప్పుడైతే మనం ఆశ కలిగే నేను సువాత ప్రకటింపజేసామో కంపల్సరిగా తృప్తి అనేది దొరుకుతుంది ఈవెన్తో నువ్వు ఆ ఈ రోజు నీకు అవకాశం దొరకకపోవచ్చామో నీ కలర్ అనే నువ్వు ప్రకటన చేసుకుంటావు కదా అట్లా ఎందుకంటే కళలు కూడా ఎంతో మంది సేవకులు స్వాత ప్రకటన చేస్తుంటారు ప్రవక్తలు స్వాత ప్రకటన చేస్తుంటారు నేను ప్రార్థన చేస్తుంటే నా నేను చూసిన ఇద్దరు నాకు అనిపించింది ఈ ప్రవక్తలతో నేను ఎట్లా ప్రభావం నాకు తెలియదు నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటే చాలు ప్రభావం ఎందుకంటే ఆ ప్రవక్తలతో మనము మాట్లాడలా మనము మన సోల్ కూడా ప్రతి విశేషంలో సిద్ధపడి ఉండాలి కదా ఇప్పుడు ఏజ్ ఆయన ఎంత నిద్రలో ఉన్నా అని చెప్పబడుతుంది కానీ ఇక్కడ వాక్యంలా నేనైతే అనుకున్నా ప్రభా ఇక్కడ మీరు నిద్రపోతున్నారని చెప్పబడుతుంది కానీ నేను ఎంత మటుకు నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా ప్రభా నాకు సరిగా మార్గం ఇది సరిగానే అంటే నేను ఇది నేను కరెక్ట్ చెప్పగలుగుతున్నాను తప్పు చెప్పగలుగుతున్నా నాకు తెలియదు ప్రభా అని అన్నప్పుడే ఆ యొక్క థాట్ ద్వారా నడిపించింది అనమాట ఆడ నిద్రపోతుండేమో కానీ ఆయన ఆత్మలో మాత్రం ఆయన సువాత ప్రకటన చేస్తున్నాడు ఆయన కృతజ్ఞత సుద్ర చెల్లించుకుంటున్నాడు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు అనేకుల కోసం ఆయన చేసుకుంటున్నాడు అని నాకట్లా తెలియజేయబడ్డది అట్లా అందుకే మనకు ఎంత ఆశ ఉంటే దేవుడు మనకు అంతగానో బయలుపరుస్తూ ఉంటాడు ప్రతి విషయంలలో మరి దేవుడు చిన్న వాక్యం దీవించండి కాక ఉమ్మా ప్రార్థన చేసుకున్నాము వైషుద్ర ప్రేమలో దేవా కృపణ దేవా ఈసీకు లెక్కలేని పండ్ల బాబా ఈసీక కృతజ్ఞతలు తండ్రి దేవ ఇంత మంచి వాక్యాల చేత మీరు మాతో మాట్లాడినారు దాన్ని బట్టి మరి ప్రతి ప్రాణానికి కూడా ప్రభ ఎంత ఆశ ఉంటుందో కూడా ప్రభ మరి దానికి కూడా ప్రభా మీరు తృప్తి పరిచే దేవుడో ప్రభ అంత గొప్ప దేవుడో ప్రభ దేవ మాకు ప్రతిదీ కూడా ప్రభా మైండే కానీ సోలే కానీ స్ట్రెంత్ కానీ ఎవ్రీథింగ్ కూడా ప్రభ అది మీరు అనుగ్రహింపబడితేనే మాకు వచ్చినాయి తండి కాబట్టి ప్రభ దాన్ని బట్టి నీకు దేవా ఏచు మరి మీరు చేసే సేవలో ప్రభా మరి ఎన్నో ఆత్మలను మీరు రక్షింప ప్రతి ఆత్మను మీరు రక్షించినారు ప్రభా నీ యొక్క సేవ జీవితంలో కూడా ప్రభా ఎంత గనమో ఫలివర్తనం మీరు తీసుకొచ్చిన దిగుడో ప్రభా అదే రీతిగా ప్రభా మేము కూడా అట్లనే తయారు కావాలా ప్రభా మీరు ఎట్లయితే సువాత ప్రకటింప చేశారు ఆశ్చర్యపోయినారు తండ్రి దివా అంత అద్భుత అరాచకాలు జరిగించిన దిగుడో ప్రభా ఈ కాలంలో కూడా ప్రభా ఎక్కడ చూసినా రకరకాల రోగాలు అంతు రోగాలు ఎంతో మంది కలుగుతున్న ప్రభా ఎంతో మంది ప్రభ రకరకాల ప్రభ ఆత్మ చేత కూడా ప్రభ ఆ యొక్క రోగాలు ఇస్తే పీడింపబడుతున్నారు కాబట్టి ప్రభ దేవ ఆత్మల కోసం మేము ఏ విధంగా అయితే ప్రార్థించానో మాకు నేర్పించమని ప్రార్థిస్తుందండి సహించండి ప్రభ ఎందుకంటే ప్రభ ఏ ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం అదే రీతిగా ప్రభ మా సేవ జీవితంలో కూడా ప్రభ ఏ ఆత్మను కూడా నశించిపోవద్దుతండి ప్రతి ఆత్మ కాపాడబడాల ప్రభ రక్షింపబడలేదండి కాబట్టి ప్రభ వారి కొరకు ప్రభ మేము ప్రార్థించాలి తండ్రి దేవ మీరు ఎట్లా అయితే కన్నీటి ప్రార్థన చేశారు దేవా ఎచ్చు ప్రభా మీరు ఎంత ప్రేమతో ప్రభా అనేక ప్రాణములు నీ వైపు మరలించడానికి అనేక ఆ సోల్స్ నీ వైపు మరలించడానికి ప్రభావ మీరు ఎంతగామో ప్రభా త్యాగం చేసిన ప్రభావ మా కొరకు తండ్రి దాన్ని నీకు వందాలి తండ్రి దేవా నీ యొక్క ప్రేమ నీ యొక్క త్యాగము ప్రభా మేము కూడా చేయాలా ప్రేమ మేము ఎల్లప్పుడూ మేము పొందుకుంటూనే ఉండాలి ప్రభావ విశ్వాసంలో స్థిరమని మంచు కలిగి ఉండాలి తండ్రి ఎందుకంటే ప్రభా ఈ చివరి డిసెస్లలో ఎవరిలో కూడా ప్రభా విశ్వాసం ఉండదని అంటున్నారు ప్రభా కాబట్టి ప్రభా నీరు అక్కడ వరకు ప్రభా మేమంతా కూడా ప్రభా విశ్వాసంలో ఇంకా మేము స్ట్రాంగ్ కావాలి ప్రభా ఎక్కడ కూడా మేము పడిపోదు తండ్రి లెఫ్ట్ ఏ కానీ మేము పడిపోదు నీ వైపు మేము చూడాలి ప్రభా నీ వైపు మమ్మల్ని నడిపించండి దేవ మా చేయడాన్ని మమ్మల్ని నడిపించు ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా దేవాసా మీరు నిద్రించుకున్నారని ఆ వాక్యంలో సెలవిస్తుంది ప్రభా అయినా కానీ మీరు అక్కడ చెప్పారు ప్రభా మన ఆత్మలో ప్రభావం మీరు ఎంతగానో మెలుకతో ఉండే అనేకులను కూడా ప్రభా మీరు చూస్తున్నారు ప్రభా ఎందుకంటే ప్రభా సృష్టికరత మీరే ప్రభా సమస్త మీరు వారు ప్రభా కాబట్టి ప్రభా మాకు మీరు నేర్పిస్తున్నారు ప్రభా ఏసా మరి మేము కూడా ప్రతి విషయను కూడా ప్రభా మేము ఆత్మలో మేము ఎల్లప్పుడు మేము మెలుకువగా ఉండాలా ప్రభావా మేము విశ్వాసంలో నిల్లకడగా ఉండాలా పౌరుషం కలగాల రోషం కలగాల ప్రతి కూడా ప్రభా మేము ప్రేమతో చాలా మీరు ఎంత ప్రేమ చూపించారు ప్రభా ఎలాంటి వాళ్ళు కూడా మీరు మార్చి వేసిన అట్లా మేము కూడా ప్రభా నీ శువాత ప్రకటింప చేసి అనేకులు నీ వైపు మరలించాలి ప్రభా కాబట్టి ప్రభ మేము వెలిగింపబడాలా అనేకులు వెలిగించుటకు ప్రభా నీ యొక్క కృప కనికరము మా పట్లకు మరించండి మా సేవ జీవితంలో ఫలిభరితనే దాయిచని ప్రభా దేవాయచు ప్రభ ఎక్కడ అడుగుపెట్టినా ఆ స్థలం కావాల్సిందే ప్రభా దేవాయ ప్రభ అదే రీతిగా ప్రభా మరి ఎంతో మంది బ్రదర్స్ ప్రభావ మరి యొక్క సువాత ప్రకటన చేయడానికి ప్రభా ఆ యొక్క ట్రైబల్ ఏరియాస్ కు వెళ్తుండగా ప్రభా వారికి అందరికీ నీ యొక్క అస్తం తోడించి నడిపించని ప్రభా నీ యొక్క దూతల్ని కాపుదలగా దయచండి వాళ్ళు అడుగు పెట్టిన వరకు స్వాధీనపరిచని ప్రభ అదే రీతిగా ప్రభ వాళ్ళు ఎక్కడైతే అడుగు పెడుతున్నారో ఏరియాలో వాళ్ళు అడుగు పెడుతున్నారు ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క సాయతంలోని ప్రభ కాల్చివండి ప్రభా ఏసుకృష్ణ అమవృతం అండి దేవాయత్స ప్రభ ప్రతి బిడ్డకు ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ తోడై ఉండి నడిపించే ప్రభా వారి కుటుంబికులను కూడా ప్రభా నీ కు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబం నెలలో శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి వారి కుటుంబం చుట్టూ ప్రభా నీ యొక్క రక్షణ కవచం ప్రభా యొక్క బ్లస్ ఫ్రెండ్ పెట్టండి ప్రభా ఏ స్తోత్రము నీకే వదనాలతో దేవాయత్స ప్రభా మరి ఎవ్రీడే కూడా మరి ఎంతమంది అయితే ప్రభా నీ యొక్క ప్రార్థనలోకి పాల్పొందుతున్నారు ప్రభ వారికి అందరికీ మీరు నడిపించిన ప్రభా రాలేని పరిస్థితులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని తండి దేవ అయితే లో గ్రూప్ కూడా ప్రభా ఎన్నో రిక్వెస్ట్స్ ఉన్నాయి ప్రభా వాళ్ళ నందరినీ కూడా ప్రభా జ్ఞాపకం చేసుకుంటండి మేము మా పర్సనల్ ప్రార్థనలు వాళ్ళని తిరిగి జ్ఞాపకం చేసుకునేలాగా ప్రభా మాకు సహాయపడడం అని ప్రార్థిస్తుంది వారి నందరినీ కూడా మీ తాకి ముట్టి స్వస్థపరచండి ప్రతి కుటుంబం నుంచి కూడా ప్రభా సాక్షిని నిలబెట్టుకోవాలి ప్రభా ఏసే మేమంతా కూడా ప్రభా మీరైతే ఎట్లయితే ఎవిడెన్స్ కలిగి నడుచుకున్నారో ప్రభా ప్రతి కూడా ప్రభా మీరు ఒక సాక్ష్యంగా నిలబడ్డారు ప్రభా మేము కూడా అట్లా నిలబడాలి ప్రభా ఎక్కడ పోయిన ప్రభా మేము సాక్ష్యంగా జీవించటం ఒక మాకు సాయం అనుగ్రహించండి తండ్రి దివా మేము సాక్ష్యం పోగొట్టుకోవద్దు తండ్రి దివా ఏసన్ వచ్చిన రక్షణని మేము చివరి వరకు కాపాడుకునేలాగా ప్రభా నీ యొక్క కృపా కనికరము మాకు దయచని ప్రభా మమ్మల్ని కాపాడమని ప్రార్థించడం తండ్రి సాయం చేయని ప్రభా ఏశాని కలెక్కలు వందనాలు కృతజ్ఞతాస్తు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ యొక్క రాకడికి ప్రతిబిడను సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె thank you preet sister deepa sister mana prabhu aina yesu christu prabhu krupa kanigaram samadhanamu nadipimpu aadarana sahayamu ee aaradhanalo koodi unna manandarki mana kutumba sabbulaki rakta sambandhulukki bandhuluki mitrulluki alage evaru gurinchi aithe prartisthunnamu anarogham tho baadha padutunna variki vari kutumba sabbulaki manandarki sadaakalamu thoduga undi nadipinchunuga ka amen praise lord sister brothers praise the lord brothers and sisters andariki ఫ్రెండ్స్ లోడ్ బ్రదర్ ప్రైజ్ లోడ్ అక్క ప్రైజ్ లో అన్న అందరికీ అందరి ప్రైజ్ రైజ్